అసలేం జరిగిందంటే ముప్పై మూడవ అధ్యాయం మన్మోహన్ సింగ్ రాజీనామా రెండు ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజీనామా వ్యవహారంలో ప్రధానమంత్రి పీవీ నన్ను జోక్యం చేసుకోమనడంలో ఔచిత్యం లేదని కొంచెం అందంగా చెప్పాలని ప్రయత్నించాను కానీ పీవీ నా మనసు క్షణాల్లో జరిగేశారు నన్ను మాట్లాడనివ్వలేదు ప్రసాద్ ఈ పనికి నువ్వు వెళ్ళినట్లు ఎవ్వరికీ తెలియనక్కర్లేదు ఇది రాజకీయం అనుకోకు దేశం కోసం ఒక మంచి పని చేస్తున్నట్లు భావించు నేను చెప్పినట్లు చేయి అంటూ ముగించారు నేను నిరత్తరం నయ్యాను రహస్యంగా చేయమన్నారనేది అర్థమైంది కాబట్టి ఐఏఎస్ అహం ప్రక్కనబెట్టి బయలుదేరాను నిజానికి సింగ్ గారితో నాకు పరిచయం లేదని చెప్పడానికి లేదు పీవీ గారి తరఫున నాలుగైదు సార్లు ఆయనతో మాట్లాడటం మీటింగులకు వచ్చినప్పుడు పీవీ గారితో విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయన కూడా రావడం జరిగింది పీవీ గారు వెళ్లే విదేశీ పర్యటనలలో మీడియా అడ్వైజర్గా ప్రధాన బృందంలో ఎప్పుడు ఉండేవాడిని అలా ఇతను ఒక ఐఏఎస్ అధికారి అయినా పీవీ గారికి సన్నిహితుడు అన్న విషయం నా గురించి ఆయనకు బాగా తెలుసును అందుకే ఆయనతో ఫోన్లో మీ ఇంటికి వచ్చి మాట్లాడాలని అన్నప్పుడు ప్రసాద్ నువ్వెందుకు వస్తున్నావో తెలుసు నా ఇంటికి రావడానికి నీకు అభ్యంతరం లేదు కానీ రాజీనామా విషయంలో అయితే నేను ఇంకేమీ వినదలుచుకోలేదు అన్నారు అయినా ఒక్కసారి వచ్చి అదే విషయం మాట్లాడిపోతాను సార్ మీరొక్కసారి నాకు అవకాశం ఇస్తే అంటూ అభ్యర్థించాను ఆయన కాదనలేకపోయాడు ఆయన ఇంటికి వెళ్లగానే చాలా మర్యాదగా ఆహ్వానించి ఆయన భార్యను పరిచయం చేశాక డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నాక నేనేదో చెప్పడానికి మొదలు పెట్టబోతుండగా ఆయనే ఉద్వేగంతో ప్రారంభించారు నేను రాజకీయవేత్తం కాను నేను రాజకీయవాదుల్లాగా ముదిరిపోలేదు ఏ అవమానాలు పడటానికి అందరి చేత మాట్లాడడానికి నాకేం కర్మ జీతం కోసం కానీ డబ్బు కోసం కానీ పనిచేస్తున్నానా ప్రపంచ బ్యాంక్ ఇచ్చే పెన్షన్ నాకు చాలు ఆయన ఆగి ఆగి చెప్తున్నారు కానీ ఆవేదన ఆవేశం మిళితమే చెప్తున్నారు అయన ప్రతిపక్షాలు విమర్శిస్తాయి అంటే అర్థం ఉంది మన అధికార కాంగ్రెస్ వాళ్లే అట్లా మాట్లాడితే అర్థం ఏమిటి క్రమశిక్షణ ఉండాలి కింద మాట్లాడేదంటూ నిజం ఉంటే సరిపెట్టుకోవచ్చు తల నిజం లేదని వాళ్ళకి తెలిసినా ఇలా పది మందిలో అవమానం చేయటం వాళ్ళకి తగునా నాకెందుకీ జీవితంలో ఇన్నేళ్ళు దేశ విదేశాల్లో పనిచేసిన ఎక్కడా ఒక్క మాట పడకుండా పనిచేశాను ఆయన ఆవేదన నాకు అర్థం కావాలని నొక్కి నొప్పి చెబుతున్నారు ఇక్కడ ఎన్ని చేస్తున్నా ఊళ్ళు దాచుకోకుండా ఇరవై నాలుగు గంటల్లో వస్తూ పోవటం ఎందుకు అభిమానం కొద్దీ పీవీ పిలిచారు దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చారు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది మనమంతా చేతన చేద్దాం అనే కదా ఈ విమర్శలు చేసేవాళ్ళు దేశానికి ఏం చేశారు అదంతా నాకెందుకు లేండి నేను విసిగిపోయాను చేసిన ఈ రాజకీయాలు వదిలేసి ఏదో ప్రశాంతంగా కాలం గడపాలని నిర్ణయం తీసుకున్నాను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను పీవీకి చెప్పండి ఆయన మీద నాకు చాలా గౌరవం ఆయన చాలా ప్రోత్సాహం ఇచ్చారు రాజీనామా చేయడానికి ఆయన కారణం కాదు ఇందులో ఆయన ప్రమేయం ఏమీ లేదు ఇది నా వ్యక్తిగత నిర్ణయం మార్చుకోదలుచుకోలేదు ఖండితంగా తేల్చి చెప్పేశారు ఆ మాటలో కృత నిశ్చయం కొట్టొచ్చినట్లు నేను అలా వింటూ కూర్చున్నాను ఆత్మగౌరవం కోసం దేశంలోనే ఒక ముఖ్య పదవిని వదిలేయడానికి సిద్ధపడిన ఈయనను చూస్తుంటే చాలా సంతోషం గర్వం కలిగాయి ఇంతలో ఆయన భార్య కాఫీలు అల్పాహారం తీసుకొచ్చారు ఆర్థిక మంత్రి వారి భార్య వాటిని స్వయంగా నాకు అందించారు వారి ఆత్మీయత నిరాడంబరత నిష్కపట వైఖరి నాకు ఎంతో నచ్చాయి నేను కూడా మెల్లగా పీవీ గారు రాయబారిగా సంభాషణలకు ఉపక్రమించాను ఇదంతా పీవీ గారికి బాగా తెలుసు అందుకే ఆయన చాలా బాధపడుతున్నారు మీరు ఇద్దరు ముగ్గురు గురించి ఒకటి రెండు సార్లు ఆయనతో అన్నారట కూడా ఆయన కూడా వాళ్ళకు కబురు పంపారట మీకు తెలుసు కొంతమంది కావాలని చేస్తున్న పని ఇది రాజకీయాల్లో ఇది సహజమే కానీ మీకు రాజకీయాలు కొత్త మిమ్మల్ని కాచుకోవడం ఇటువంటి వారి విమర్శలకు దూరంగా ఉంచడం పీవీ గారి బాధ్యత ధర్మం కానీ పార్టీలో ఆయన పరిస్థితి మీకు తెలుసు కదా ఆయన చేస్తున్నది కత్తి మీద స్వామి అసలే అల్పసంఖ్యాక ప్రభుత్వం అందులోనూ పార్టీలోనే రకరకాల గ్రూపులు ఏదో చాకచక్యంతో భగవద్ అనుగ్రహంతో ప్రభుత్వాన్ని నడుపుకొస్తున్నారు అందులో దేశ స్థాయిలో ఈ ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు తెచ్చి ఆర్థిక సంస్కరణలు పరిపాలనా సంస్కరణలు వీటికి మీరిద్దరూ మూల మొదట అసలు నాతో మాట్లాడడానికి ఆ చూపించిన డాక్టర్ సింగ్ ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ శ్రద్ధగా అలకిస్తున్నారు నాకు కొంచెం ధైర్యం వచ్చింది ఆయనను దెబ్బతీయాలని గద్దె దింపాలని కొంతమంది ఎంత తీవ్రంగా ఎలా ప్రయత్నాలు చేస్తున్నారో మీకు తెలియంది కాదు అందులో వాళ్ళు సఫలీకృతులు కాలేక ప్రభుత్వాన్ని సుస్థిరం చేస్తున్న మీ ఆర్థిక విధానాలని ఈ సంస్కరణలను చిన్నాభిన్నం చేస్తే ఆయన మీద ప్రజలకు ఇతర నాయకులకు ఇప్పుడున్న అభిమానం పోరు అప్పుడు ఆయనను బలహీన పరిచయం వారి తీసుకో ఆ పథకంలో భాగంగానే మీ మీద బరత చల్లే ప్రయత్నం మీరు చాలా సున్నిత స్వభావులు మీ మనసును గాయపరిచి మీరు టీం లో నుండి బయటకు వెళ్ళేట్టు చూడటం వారి చేయం అంతే జరిగింది అలా నాకు తెలిసిన విషయాలన్నీ కలిపి పీవీ గారు చెప్పిన విశ్లేషణ ఆయన ముందుంచాను అప్పటికి డాక్టర్ సింగ్ మెత్తబడ్డారు అయినా ఆయన వెనక్కి తగ్గలేదు ఇదొక్కటే కాదు నాకు మొదటి నుంచి రాజకీయాలంటేనే ఇష్టం లేదు నా మనస్తత్వం దానికి సరిపడదు మనస్సాక్షిని చంపుకుని కుటిల వాతావరణంలో పనిచేయడం నా వల్ల కాదు అన్నారు ఆ మాటల్లో మొదట్లో ఉన్న ఆవేశం లేదు నేను ఇంకా ఆగలేదు ఆ విషయంలో కూడా పివి గారు ముఖ్యంగా చెప్పమన్నారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సొంత రాష్ట్రంలో అంత ఇబ్బంది లేదు కానీ మీరు ఇప్పుడున్న పరిస్థితే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఎదుర్కోవాల్సి వచ్చింది ప్రతిపక్షాలు చాలా గౌరవం చూపించిన స్వపక్షంలోనే కొందరు రకరకాల ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసేవారు ఎన్నోసార్లు మనసు వికలమై రాజీనామా చేసిపోదామని అనిపించేది కానీ రాష్ట్రానికి దేశానికి సేవ చేసే భాగ్యం ఇటువంటి పదవుల్లోనే అధికంగా ఉంటుంది తన ఆత్మగౌరవం కోసం దేశ సేవ చేసే అవకాశాన్ని పోగొట్టుకోవాలా అని ప్రశ్నించుకునేవారు బయటకు వచ్చి తాను ఇప్పుడు చేయగలిగినంత సేవ దేశానికి చేయగలనా అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా అహం చంపుకుని అవమానాల్ని దిగమింగి మృదు స్వభావాన్ని కొంచెం ముదురు స్వభావంగా మార్చుకుని తన సేవ చేయడం మొదలుపెట్టారు ఏ పదవిని కోరుకుని ఆయన అవమానాలకు గురి కాలేదు పదవి వస్తుందనో దానిని ఆశించో రాజకీయాల్లో అహం చంపుకోలేదు పదవిలో లేకపోయినా పదవులు ఆశించకపోయినా ఇతరులు మన అంతగా చూడరు అనవసరంగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి కూనుకోరు పదవి ఉన్నప్పుడే ఆ పదవులు ఆశించే వారికి మనం అడ్డంకి అనుకున్నప్పుడే ఇలాంటివి జరుగుతాయి క్రమంగా డాక్టర్ సింగ్ ముఖంలో ప్రసన్నత చూసుకోవడం గమనించాను నేను చెప్పాల్సింది చాలా ఉంది మీరు రాజీనామా చేసి వెళ్ళిపోతే మీ ఆత్మగౌరవం నిలుస్తుంది మీరు సుఖంగా ఉంటారు కానీ మీరు మొదలుపెట్టిన సంస్కరణల మహోద్యమం మాట ఏమిటి మీరు చేయాల్సిందంతా అయిపోయిందా చేసేసారా ఇంకా చేయాల్సిందేమీ లేదా ఇప్పుడు వదిలేస్తే దేశానికి అది మంచిదేనా చేసిందంతా వృధా అయ్యే ప్రమాదం లేదా మనల్ని విమర్శించే వాళ్ళ వల్ల దేశానికి ఆ తర్వాత మేలు జరుగుతుందా ఇప్పుడు వదిలేస్తాం తర్వాత ఈ అవాంఛనీయ శక్తుల చేతుల్లో దేశం దిగుజారుతుంటే మనకిచ్చిన అవకాశం చేయదార్చుకున్నామన్న అలజడి మనలో కలగదా అప్పుడు మనసు ఎంత ఉంటుందా డాక్టర్ సింగ్స్ ఆలోచనగా తల అయినా వచ్చే విమర్శలు అందరి నుంచి వస్తున్నాయా వాళ్ళు మొత్తం పార్టీ కార్యకర్తల మనోభావాలను వ్యక్తం చేస్తున్నారా లేక కొద్ది మంది వారి వారి స్వప్రయోజనాల కోసం చేస్తున్నారా ఏదో ఇద్దరు ముగ్గురు అలా విమర్శించారని మనం ఇలా స్పందించడం భావ్యమైన దేశ అభివృద్ధి ముఖ్యమా ఈ ఇద్దరు ముగ్గురి అభిప్రాయాలు ముఖ్యమా ఈ దృష్టితో ఆలోచిస్తే మన అహంకార తృప్తి కోసం దేశ ప్రగతిని దెబ్బతీసిన వాళ్ళం కామా నాకు తోచినట్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయాను సింగు గారి ముక్క గమనిస్తున్నాను ఆయన అకస్మాత్తుగా నా మాటలు ఉద్ధృతాన్ని ఆపారు ప్రసాద్ నువ్వు చిత్రీకరించేది చూస్తే నేనేదో దేశద్రోహం చేస్తున్నట్టు అని సింగ్ గారు నేను కంగారు సార్ సార్ ఇవి నా మాటల కావు ఉద్దేశము అది కాదు మీరు ఇంతవరకు మీ కోణంలో మీ ఆత్మగౌరవం దృష్టితో చూస్తున్నారు కానీ దాని పరిణామాలు ఏమిటి వాటి ప్రభావం దేశం మీద పార్టీ మీద నాయకుల మీద ఎలా ఉంటాయి ఆ దృష్టితో మనం తీసుకునే నిర్ణయం సమంజసమా అన్నది ఆలోచించాలని టీవీ గారి సూచన అంటూ అసలు విషయం చెప్పేశాను ఆయన మాట్లాడడం ఆపేశారు అంటున్నారు నేను ఇంకొంచెం చొరవ తీస్తున్నాను రాజకీయాల్లోకి వచ్చాక దేశానికి సేవ చేసే అవకాశం ఉన్నప్పుడు అహం చంపుకుని నిర్హేతుకమైన విమర్శల పట్ల ఉదాసీన వైఖరిని తెచ్చుకోవాల్సిన అవసరం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆర్థిక మంత్రి పదవి చేపట్టారు అంటే రాజకీయాల్లోకి వచ్చినట్లే ఆత్మగౌరవమా దేశ ప్రగతి ఏది ముఖ్యం అని మనం ఆలోచించాగానే ఏది త్యాగం చేయాలో నిర్ణయించుకోవడం సబబుగా కొంచెం ఎక్కువ మాట్లాడానా అనిపించింది ఏమైనా మనసుకు తోచినవన్నీ చెప్పేశాను ఇంకా ఆయన ఇష్టం మళ్ళీ అంతలోకి అలా అనుకుని వదిలేస్తే అలా పీవీ గారు నన్నే ఎదుగు పంపించారు ఏదో ఉద్ధరిస్తారనే కదా మరి వదిలేస్తే ఎలా అనుకున్నాను మళ్ళీ అనుకున్నాను సార్ వయస్సులో అనుభవంలో మీరు నాకన్నా పెద్దవారు నాకన్నా ఎక్కువగా ప్రపంచాన్ని చూసేవారు దేశ భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని పీఎం గారితో కలిసి కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అవి పూర్తిగా ఒక కొలిక్కి రాకముందే అంటే మిమ్మల్ని ఏ లక్ష్యంతో ఆయన తీసుకొచ్చారో ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరక మీరు ఇలా ఒకరిద్దరు వ్యాఖ్యానాల కారణంగా ఆయన్ని ఆయన లక్ష్యాన్ని వదిలేసి వెళ్ళిపోవాలనుకోవడం ఎంతవరకు సమంజసమో ఆలోచించండి ఇప్పుడు కొంచెం ఊపిరి కొద్దిసేపు నిశ్చబ్దం డాక్టర్ సింగ్ నోరు విప్పాడు ఇప్పుడు ఆయన మాటల్లో మొదట ఉన్న కరుకుదనం లేదు అయితే నేను ఏదో చెయ్యరాని పనిచేస్తున్నట్లు నీకు అనిపిస్తోందా ప్రసాద్ నేను అవును అన్నట్లు తల ఊపాను ఆయన మాట్లాడలేదు నేను మాట్లాడలేదు ఆయన సాలోచనలో పడిపోయారు అలా కొన్ని నిమిషాలు గడిచిపోయాయి మెల్లగా ఆయనే మళ్ళీ అందుకున్నారు ఇప్పుడు చాలా నిదానంగా ఆచితూచి మాట్లాడుతున్నారు నువ్వు చెప్పిందంటూ కొంత నిజం ఉంది ప్రసాద్ ఈ రెండు సంవత్సరాల కాలంలో ఆర్థిక సంస్కరణల విషయంలో చాలా చేసిన సందేహం లేదు ప్రధాని మద్దతు లేకపోతే ఏ మాత్రం కూడా సాధ్యపడేది కాదు కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది అదే నిజమే కానీ ఆయన చెప్పడానికి సంకోచిస్తున్నారు పర్వాలేదు చెప్పండి సార్ మీరు నన్ను పూర్తిగా విశ్వాసంలో తీసుకోవచ్చు అన్నాను ఈసారి మరింత ఆగి ఆగి చెప్తున్నారు అదే నేను రాజీనామాను వాపసు తీసుకోనని ఖండితంగా చెప్పేశాను కదా ఇప్పుడు మళ్ళీ నేనే ఎలాగా అర్థమైపోయింది ఆయన పునరాలోచనలో పడ్డారు టీవీకి దేశానికి అన్యాయం చేస్తున్నానేమోనన్న భావనలోకి వచ్చారు కానీ తనకుగా తాను రాజీనామా వెనక్కి తీసుకుంటే చూసేవాళ్ళ దృష్టిలో తన ప్రతిష్ట ఏమవుతుంది అన్నది ఆయన బెండ ఇంకా నేను వదలదలుచుకోలేదు సార్ అది నాకు వదిలే రాజీనామాను మీరు వాపసు తీసుకోవద్దు తీసుకోరు అయితే పార్టీలో అనేక మంది నాయకుల బలవంతం వల్ల దేశ అవసరాల దృష్ట్యా మీ రాజీనామాను అంగీకరించేది లేదని ప్రధానమంత్రి చెప్తారు అలాగే కొంతమంది నాయకులు ప్రధానమంత్రి తరఫున మీకు పత్రికా ప్రకటన రూపంలో విజ్ఞప్తులు చేస్తాను రాజీనామా గురించి ప్రధానిపై ఒత్తిడి చేయకండి అంటూ ఎలాగో మీరు పదవి కోసం ట్రాకులాడే మనిషి కాదని అందరికీ తెలుసు కాబట్టి ఇన్ని పరిణామాలు జరిగాక మీరు రాజీనామా కోసం పట్టుబట్టలేదు అంటే అది మీ ఔన్నత్యం మాత్రమే అని అందరికీ అర్థమవుతుంది మీరు రాజీనామాపై ఒత్తిడి చేయకపోవడం కేవలం దేశ ప్రయోజనాల కోసమే అని పత్రికల ద్వారా ప్రచారంలోకి వచ్చేలా ప్రధానమంత్రి మీడియా సలహాదారుగా నేను చేయిస్తాను నా హామీతో ఆయన సంతృప్తి ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్ సింగ్ ప్రశ్నించారు సార్ మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను ప్రధానమంత్రి పంపించారు మనం ఆయన దగ్గరికి వెళుదాం ప్రధానమంత్రి మీ రాజీనామాను ఆమోదించడం లేదని చెప్తారు ఆయన చెప్పదలుచుకున్న విషయాలు ఏమైనా ఉంటే చెప్తారు ఇక మిగతా కార్యక్రమం అంతా నేను హామీ ఇచ్చిన విధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ భారీ వైపు చూశారు ఆమె కూడా వెళ్ళిరండి అన్నట్లు చూసింది డాక్టర్ సింగ్ నా వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ కుర్చీలోంచి లేచారు నాతో కరచాలను చేస్తూ అన్నారు సరే పదా వెళ్దాం డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజీనామాను పివి నరసింహారావు గారు ఆనాడే ఆమోదించి